ప్రకృత అప్రకృత ప్రక్రియా ప్రసంగ సో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే అది బ్రహ్మ ప్రారంభమేటి బ్రహ్మవిధాత్నోతి పరం ఇక్కడికి వచ్చేప్పటికి ఎక్కడ తేలేం మళ్ళీ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇవో నీ బ్రహ్మలాగా ఇంటాక్ట్ అలాగే ఉంది ఎక్కడికి పోలేదు తత్ర అంటే తస్మిన్ సతి అది అట్లుండగా అయ్యాబోయ్ ప్రకృత హానం అయిపోతుంది అప్రకృత ప్రక్రియ వచ్చేస్తోందని వాళ్ళటం కనపడతాం అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ దోషాలు అసలు లేనే లేవు నను నను అంటే మళ్ళీ దీని మీద చిన్న అధ్యక్షణం ఆనందమయస్ అవయవత్వ బ్రహ్మపుత్యం ప్రతిష్టాచ్యతే అన్నమయాదీనామివ ఇదంపు ప్రతిష్టా ఇత్యాది బ్రహ్మపు అనే వాక్యంలో చెప్పిన బ్రహ్మయే అసలైన శసలైన బ్రహ్మ అని మీరు అన్నారే అది కుదరదండి ఎందుకంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్టాలో ఉన్న బ్రహ్మ ఏమిటది తోక తోక అవయవం దేనికి అవయవము పక్షికి ఏమిట పక్షి ఆనందమయము ఆనందమయాన్నే పక్షిగా కల్పించారు ఇక్కడ కాబట్టి ఆనందమయానికి ఒక అవయవమైనది అది అల్టిమేట్ బ్రహ్మని ఎలా చెప్తామయా మొట్టమొదటి తీసుకో అన్నమయం తీసుకో అన్నమయం దగ్గర పురుషోన్నర సమయ అయం దక్షిణపక్ష అయముత్తరస్పక్ష అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ట అని ఉంది అక్కడ అక్కడ అన్నమయం అక్కడ అయం దక్షిణస్పక్ష అంటే కుడి చేయి అయం ఉత్తర స్పక్ష అంటే ఎడం చేయి అయం ఆత్మ అంటే మధ్య భాగం ఇదం పుచ్చం ప్రతిష్ట అంటే మో కాళ్ళు ఇది రెండు కాళ్ళు ఇప్పుడు ఈ రెండు కాళ్ళు అన్నవి ఏమిటి అన్నమయము అనే టోటల్కి ఒక అవయవం అంతే కదా ఈ రెండు కాళ్ళ యొక్క అవయవమైన రెండు అన్నమయానికి అవయవమైన రెండు కాళ్ళు ఇవి అన్నమయం కంటే గొప్పవిగా ఏమి అన్నమయంలో చిన్న పార్టీవి సరిగ్గా అదేవిధంగా ఆనందమయానికి బ్రహ్మపుత్యం ప్రతిష్టాలో ఉన్న బ్రహ్మ అవయవం కాబట్టి బ్రహ్మపుత్యం ప్రతిష్టాలో ఉన్న బ్రహ్మ అదే ముఖ్య బ్రహ్మ అన్నట్లయితే అది ముఖ్య బ్రహ్మం తీసుకెళ్ళి ఆనందమయానికి అవయవం చేసి పెడతావా అది ముఖ్య బ్రహ్మ ఎలా అవుతుంది అనే అబ్జెక్షన్ ఇప్పుడు కూడా వేదాంతంలో ఉండే సూక్ష్మం ైలీ ఎనలైజ్డ్ సబ్జెక్ట్ ఇది ఇంత ఎనాలసిస్ ఎక్కడా ఎవళ్ళు దేనికి చేయరు ఇప్పుడు ఈ చిన్న అనువాదం పట్టుకుని ఆనందమయ అనే పదం పట్టుకుని బ్రహ్మపుత్యం ప్రతిష్ట అనే పట్టుకుని ఇక్కడ సూత్ర భాష్యకారులు ఇక్కడ నాలుగు పేజీల భాష్యం చెప్పారు ఇదంతా మనం సరిగాం మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికి దాన్ని అంతకంటే నిమడించిన ప్రేమతో మళ్ళీ దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తారు ఎనలైజ్ చేస్తారు పూర్వపక్ష సిద్ధాంత ప్రక్రియలో దానివల్ల ఏమవుతుందంటే ఆ వివేకము బాగా గ్రౌండింగ్ అవుతుంది వివేకాన్ని దృఢంగా గ్రౌండ్ చేయాలి అందుకోసం ఈ విచారం ఉంటారు కాబట్టి విచారంలో ఉండే స్వారస్యాన్ని మీకు చెప్పాను ఫస్ట్ సో ఆనందమయానికి అవయవంగా చెప్పబడిన బ్రహ్మపుచ్చ్యం ప్రతిష్ట అనే పుచ్చ్యవాక్యంలోని బ్రహ్మ అది అవయవం అది ఇదం పుచ్చం వాక్యంలో ఇదం ఎలాగో అలాగే ప్రతి చోట ఉన్నాయి నాకిప్పుడు గుర్తులేవు సో తస్య రుక్షిర తస్య యజురే వశిర అథర్వాంగిరసపుచ్ఛం ప్రతిష్ట అని మనోమయ కోశానికి యజురే వశిర రద్దక్షిణపక్షమోత్తరపక్ష అథర్వణ వేదము పుచ్చము మనోమయానికి ఒక వేదం పుచ్చం ఇంకో మూడు వేదాలు మిగిలే ఉన్నాయి ఒక్కటే వేదం పుచ్చంగా చెప్పారు సో చిన్న అవయము ఒకటి ఫర్ ది హోల్ అలాగే ఆనందమయానికి ఓపెసరంత అవయవం ఇది బ్రహ్మ ఇది ముఖ్య బ్రహ్మ ఎలా అవుతుంది ఇది గౌడ బ్రహ్మే అవ్వాలి ఆనందమయమే ముఖ్య బ్రహ్మ వాళ్ళు నిజానికి కాబట్టి అవయవం గొప్పదా అవయవీ గొప్పదా అవయవీ గొప్పది కాబట్టి ఆనందమయమే ముఖ్య బ్రహ్మ వాళ్ళు కానీ ఆనందమయావయవమైన పుచ్చబ్రహ్మ దీన్ని పుచ్చబ్రహ్మ అంటారు ఇంకెడ్ నుంచి పుచ్చబ్రహ్మ అంటూ ఉండండి ఈ పుచ్చబ్రహ్మ ముఖ్య బ్రహ్మ కాజాలదు అని అధ్యక్ష తత్ర కథం బ్రహ్మణ స్వప్రధానత్వం శత్యం విజ్ఞాతం చూడండి స్వప్రధానత్వం అనే మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భాష్యకారుల యొక్క అందమైన పదప్రయోగం ముద్దైన పదప్రయోగం ఇప్పుడు అన్నం బ్రహ్మే ది వ్యజానాత్ అన్నం బ్రహ్మ తెలుసుకో అని ఉంది అక్కడ పదం ఉంది ఈ బ్రహ్మ అనే పదము ముఖ్య బ్రహ్మని చెప్తోందా గౌణ బ్రహ్మని చెప్తోందా గౌణ బ్రహ్మని చెప్తాం ముఖ్య బ్రహ్మ కాదు కదా ఎందుకంటే అన్యోంతర ఆత్మ అని తర్వాత వస్తుంది పద పదం అవడం బ్రహ్మపదమే అయినా కూడా అది స్వప్రధానం కాదు స్వ అంటే బ్రహ్మ తనను బ్రహ్మను ప్రధానంగా చెప్పటం లేదు అంటే గౌణంగా చెప్పింది కాబట్టి అన్నం బ్రహ్మేటి వ్యజానాత్ అనే వాక్యంలో బ్రహ్మపదము స్వప్రధానం కాదు ఇప్పుడు మీరు చెప్పండి నేను ప్రశ్న అడుగుతా ప్రాణో ప్రాణో బ్రహ్మేటి వ్యజానాత్ ఇప్పుడు ఈ బ్రహ్మపదము స్వప్రధానమా కదా కాదు మనో బ్రహ్మేటి వ్యజానాత్ ఇప్పుడు బ్రహ్మపదము స్వప్రధానమా కదా కాదు కాదండి ఇంకా మేము మొహమాట కాదు ఇప్పుడు అడుగుదా చెప్పండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది స్వప్రధానమా కదా స్వప్రధానమే ఇప్పుడు మన చర్చ ఏమిటి బ్రహ్మపు ప్రతిష్టలో బ్రహ్మ అది స్వప్రధానమా కాదా అది చర్చ ఓకే ఇది దాటి ఇప్పుడు పూర్వపక్ష ఏమంటున్నాడు స్వప్రధానం కాదు ఎందుకంటే ఇది అవయవం ఇంకో దానికి ఆనందమయానికి అవయవం దాన్ని కొట్టుకుని నువ్వు స్వప్రధానం అంటాడేమిటి అది స్వప్రధానం కాదు అంటే గౌణము అంటే అసలు శిసలు బ్రహ్మను ఇంకోతోట నువ్వు వెతుక్కోవలసిందే అది ఏం వెతుక్కోకన్నాడు మా ఆనందమయమే అది అని అది చర్చ పూర్వపక్షం తర్ కథం బ్రహ్మణ స్వప్రధానత్వం శత్యం విజ్ఞాతుంది అని ప్రశ్న ప్రశ్న అంటే అది ఆక్షేపం కాబట్టి విచ్చబ్రహ్మ వాక్యంలో ఉండే బ్రహ్మ స్వప్రధానమో అని నిర్ధారించటం ఎలా కుదురుతుంది అంటే కుదరదు ప్రకృ దానికి చెప్తున్నారు భాష్యకాలు ప్రకృతత్వాది బ్రూమ ృమహా బహువచనం కాయలు బయ్యని తీసుకోవచ్చు లేకపోతే ఒక పండితుడికి కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను పాఠం చెప్పే ముందు అయ్యయో నాకేమీ తెలియదండి నేను చాలా యోగ్యండి అదుపుని అయినా పాఠం చెప్తా కూర్చోండి ఏదో నాకు చేతనైంది ఏదో నేను చెప్తాను అని మొదలుపెట్టాను అనుకోండి నేను అప్పుడు మీకు ఎలా ఉంటుంది వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ గట్ అలా ఉండుకోను అతని చెప్పేప్పుడు ఎలా చెప్పాలంటే కూర్చోండి వచ్చి మీకు నేను చెప్తాను మీరు ఇంకా మళ్ళీ చదువుకోలేదు యూ విల్ గెట్ డి అల్టిమేట్ ట్రూత్ కమన్ సిక్స్ అని చెప్పాను కొంచెం స్వామిజీని ఎవరో అడిగారు మీరు బ్రహ్మజ్ఞాని అయినా అని అడిగారు ఓకే నీ ప్రశ్న నేను సమాధానం చెప్తాను నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికైనా అంటే నేను బ్రహ్మజ్ఞానం తెలుసుకుందాం వచ్చాను ఓకే నేను బ్రహ్మజ్ఞానం అవును కాదు మీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడం మాత్రం నాకు జాతనం వచ్చి కూర్చో అని చెప్పారు ఎలా ఉండాలి అంతేగాని నేను అయోగ్యుణ్ణి అల్పుణ్ణి అని అలా అనకూడదు కాబట్టి బ్రహ్మపుచ్చవాక్యంలోని పుచ్చబ్రహ్మవాక్యంలోని బ్రహ్మ స్వప్రధానం ఎలా అవుతుంది అంటే ఎలా అవుతుందో నేను చెప్తాను కూర్చోవచ్చు ప్రకృతత్వాది భ్రూమ ప్రకృతం అది పుచ్చబ్రహ్మవాక్యంలో ఉన్న బ్రహ్మ స్వప్రధానం అది ప్రకృతమవుత ఏ హేతువు ఇది సంగ్రహవాక్యం దానికి వివరణ వాక్యం వివరణ భాష్యం తర్వాత చెప్తున్నారు ఆ వివరణం చెప్తున్నారు ఆ వివరణ తర్వాత వస్తుంది ఇంతట్లోకి చిన్న పూర్వపక్షం నను ఆనందమయావయవత్నా బ్రహ్మణి విజ్ఞానమాయ విజ్ఞాయమానే నకృతత్వం హీయతే ఆనందమయస్ బ్రహ్మత్వాది పూర్వపక్షి గంగారడవ హ ఒక అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడు ప్రకృత ప్రకృతము ప్రకృత మొగుట వలన పుచ్చబ్రహ్మ వాక్యంలోని బ్రహ్మ స్వప్రధానము అని అది ప్రతిపాదన సిద్ధాంతి యొక్క ప్రతిపాదన అర్థమైందండి ఉచ్చబ్రహ్మవాక్యంలోని బ్రహ్మ ప్రకృతమొగుట వలన స్వప్రధానము అంటే దాని మీద చాలేండి ఆనందమయం మాత్రం ప్రకృతం కాదేటి ఆనందమయము ప్రకృతమే నను ఆనందమయ అవయవత్వేనా బ్రహ్మని విజ్ఞాయమానే ఆ పైగా ఇప్పుడు బ్రహ్మ ఆనందమయానికి అవయవం కదా ఆనందమయమో పక్షి దానికి అవయవం పుచ్చం పుచ్చం అంటే అవయవమే కదండి పుచ్చబ్రహ్మ అవయవం కాబట్టి పుచ్చబ్రహ్మని అవయవంగానే స్వీకరిద్దాం స్వప్రధానంగా స్వీకరించద్దు అవయవంగానే స్వీకరిద్దాం స్వీకరించినా కూడా ప్రకృతంలో ఫిట్ అవుతుంది అది ప్రకృతం కాకుండా ఎక్కడతో అప్రకృతంలో గడిపోతుందా ఆనందమయం ప్రకృతమే కదా ఆనంద అంటే ఇక్కడ ఇక్కడ ప్రసంగం ఏంటంటే భాష్యకారులు ఏమంటున్నారంటే బ్రహ్మవిధాత్మోతి పరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ప్రకృతమైన బ్రహ్మయే పుచ్చ బ్రహ్మవాక్యంలోని బ్రహ్మ ఆ ప్రకృతమే ఇది అని భాష్యకారులు అంటుంటే అలాగా అనక్కర్లేదు ఆనందమయం ప్రకృతం కదా అవాంతర ప్రకృతం ఓపెసర్ అంత చిన్న ఆ పారాగ్రాఫ్లో ప్రకృతం ఏంటి ఆనందమయం అది ప్రకృతం ఆ ప్రకృతానికి ఇది అవయవం ఆ విధంగా ఆనందమయంలో ఫిట్ అయిపోయి ఆ ఆనందమయము ఓవరాల్గా ఫిట్ అవుతుంటే ప్రకృతము అనేది హేతు ఎలా అవుతుంది నీ సిద్ధాంతానికి అని అబ్జెక్షన్ ఓకే కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే భాష్యకారులు ఎలా చూస్తున్నారు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనగానే ఆ బ్రహ్మ ఆయనకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది ఆయన మనస్సును తీసుకొస్తూ వస్తోంది దాన్ని అలా కనెక్ట్ చేసుకుంటున్నాడు వీడి పూర్వపక్ష చేసుకుంటున్నాడు బ్రహ్మ బుచ్చం ప్రతిష్టానం ఓహో ఇది ఆనందమయం యొక్క తోక అని అక్కడికక్కడ వీడు కనెక్ట్ చేసుకుంటున్నాడు వీడు ప్రకృతమే ఆయన ప్రకృతమే ఇది ప్రకృతమే అది ప్రకృతమే అది పూర్వపక్ష యొక్క అబ్జెక్షన్ అర్థమైందండి సంగతి అంటారు అవాంతర సంగతి ప్రధాన సంగతి భాష్యకారులు ప్రధాన సంగతిలో వెళ్ళిపోయారు పూర్వపక్ష అవాంతర సంగతిలో ఉన్నాడు ఇద్దరికీ సంగతి కుదిరింది కాబట్టి పూర్వపక్ష యొక్క ఏంటంటే ఆ ప్రకృతత్వము నీకే కాదయా మాకు ఉంది అది ఒక యునీక్ హేతువు నీకెల్లా అవుతుంది అని అబ్జెక్షన్ సరే దీని మీద నువ్వు వివరిస్తా నువ్వు వినవలసింది తీ తదే బ్రహ్మా ఆనందమయ ఆత్మా అవయవీ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అవయవస్యం ఓకే తథా సంటే చూడు ఈ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్నది ఇది ఆనందమయ అవయవము అని అక్కడికక్కడ అవాంతర సంగతిని కనుక నువ్వు చెప్పుకున్నట్లయితే నీకు ఒక పెద్ద అసామంజస్యం వచ్చి ఈ అసామంజస్యము పదము అది సింపుల్ పదం ఆ నహితపురుష సామంజస్యము సమంజస భావ సమంజసము సమ్ అంజస అంజస అని ఒక అవ్యయం అవుతుంది అంజస అంటే సుఖముగా తేలికగా సమంజసం అంటే సమ్ అనే ఉపసర్గతో చేరి అది అవీభావ సమాసం అయ్యి సమాసంలో ఇక అకారాంతం వచ్చి అది అమ్ వస్తుంది ఆ సూత్రంలో ఉంది కదా అతో అతో అపంచ ఆ అకారానికి అమ్మొచ్చి అది అస అసమంజసం అయింది సమంజ కాబట్టి సమంజసం అంటే చాలా తేలికగా బుద్ధికి వస్తుంది ఏ రకమైన కాంట్రడిక్షన్స్ లేకుండా బుద్ధికి వచ్చి దాన్ని సమంజసము అది కానిది దాని యొక్క భావం అసామంజస్యం ఇక్కడ అసామంజస్యం ఏంటంటే పౌరపక్ష యొక్క మాటని అంగీకరించినప్పుడు ఇప్పుడు ప్రకృతం బ్రహ్మ ఆ ప్రకృతమైన బ్రహ్మ ఏది ఆనందమయము అని అంటున్నాడు పూర్వపక్షి ఓకే ఆ ప్రకృతమైన బ్రహ్మయే ఆనందమయం అంటే ఆనందమయమే బ్రహ్మ ఆనందమయము ఏమిటి ఇక్కడ పక్షి దృష్టాంతంలో ఆనందమయం ఏమిటవుతుంది అవయవి అవుతుంది దాని అవయవాలు ఏమిటి అంటే తల రెండు రెక్కలు పొట్ట తోక ఇవి అవయవాలు సో సరే మోద ప్రమోద ప్రియం ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ అవయవం ఏమిటి ఇప్పుడు అవయవి ఏమిటి ఆనందమయం ఆనందమయం అంటే బ్రహ్మనే అంటున్నావు కదా నువ్వు ఆనందమయమే బ్రహ్మని కదా నీ యొక్క సిద్ధాంతం కాబట్టి బ్రహ్మయే అవయవి మళ్ళీ బ్రహ్మయే అవయవము అనేటువంటి అసామంజస్యం నీనెత్తి మీద పడుతుంది కాబట్టి ఆనందమయం రవ అవడానికి వీల్లేదు తి తదేవ బ్రహ్మ ఆనందమయ ఆత్మ అవయవి తదే చ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అవయవ ఇది అసామంజస్యం సని దాన్ని కొట్టిపారుస్తారు అన్యతరపరిగ్రహేతు ఈ విరోధాన్ని మనం ఈ విరోధాన్ని తులసిపుచ్చట కొరక్కై మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎక్కడో ఒకచోటనే బ్రహ్మను తీసుకోవాలి అవయవిని బ్రహ్మని అవయవాన్ని బ్రహ్మని రెండింటినీ బ్రహ్మ అయితే అసామంజస్యం వచ్చేస్తుంది ఎక్కడో ఒక్కతోట బ్రహ్మ తీసుకోవాలి అన్యతర రెండుంటే ఒకదాన్ని పట్టుకోవాలి కాబట్టి ఆనందమయం బ్రహ్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్టాలో ఉన్న బ్రహ్మ బ్రహ్మ కాదు అనేనా చెప్పు లేకపోతే ఆనందమయం బ్రహ్మ కాదు పుచ్చ బ్రహ్మయే బ్రహ్మ అనేనా ఈ ఏదో కొట్టుపట్టుకోవాలి మనం తరపడిందాం అంతేగాని బ్రహ్మే పుచ్చబ్రహ్మ కూడా బ్రహ్మే అన్నానికి వీర్లేదు ఆనందమయం బ్రహ్మ నువ్వంటే పుచ్చబ్రహ్మ ఇంకా బ్రహ్మ కాకూడదు పుచ్చబ్రహ్మ బ్రహ్మ అయినట్లయితే ఆనందమయం బ్రహ్మ కాకూడదు కాబట్టి అన్యతర పరిగ్రహమే చేయాల్సి ఉంటుంది అన్యతర పరిగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ఆనందమయం బ్రహ్మని పుచ్చబ్రహ్మ బ్రహ్మ కాదంటావా లేకపోతే పుచ్చబ్రహ్మయే బ్రహ్మని ఆనందమయమే బ్రహ్మ కాదు అని అంటావా అని రెండు పక్షాలు మనం ముందుకు వస్తే భాష్యకారులు ఏమంటున్నారు అన్యతర పరిగ్రహేతు బ్రహ్మపుచ్చం ప్రతిష్టా బ్రహ్మ నిర్దేశ ఆశ్రయ బ్రహ్మశబ్దసం ఈ రెండు పక్షాల్లో ఏదో పక్షం తీసుకోవాలి తెలుసుకున్నానండి ఆ రెండు పక్షాలు తీసుకు తీసినప్పుడు నేనేమంటున్నా సిద్ధాంతం అంటున్నాడు ఏమనంటే చూడు ఆనందమయాన్ని బ్రహ్మని పుచ్చబ్రహ్మని అబ్రహ్మగా చెప్పడం వద్దు అబ్రహ్మగా స్వీకరించి అబ్రహ్మ అంటే గౌణ బ్రహ్మ ఒకటింది ముఖ్య బ్రహ్మగా పుచ్చ్యబ్రహ్మనే స్వీకరిద్దాము అని అంటున్నా ఎందువల్ల అంటే ప్రధానమైన హేతు ఆనందమయము బ్రహ్మాను నువ్వు స్వీకరించి స్వీకరిస్తే అది ఎందుకు బ్రహ్మ అయిందో నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది బ్రహ్మని బ్రహ్మ స్వీకరించడానికి ఏ ఎక్స్ప్లనేషన్లో అక్కర్లేదు ఎందుకంటే బ్రహ్మశబ్ద సంయోగం వల్ల బ్రహ్మశబ్దంతో దానికి ఆ పక్షానికి బ్రహ్మశబ్దంతో దానికి సంబంధం ఉండబట్టి బ్రహ్మ అంటున్నది బ్రహ్మ కాదు ఆనందమయము అనబడేది బ్రహ్మ అనేది ఎలా ఉంది బ్రహ్మశబ్ద సంయోగం దానికి లేకుండా పోయింది దానికి ఏవో అరవదని హేతువులు చెప్పి దీనివల్ల దానివల్ల దానివల్ల దీనివల్ల ఇదే ఆ బ్రహ్మ నువ్వు ఎక్స్ప్లెనేషన్ తప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అలా కాకుండా ఇదిగో బ్రహ్మా ఇది బ్రహ్మా నువ్వు చెప్పే వరకు ఇట్ ఈజ్ ఇట్స్ ఓన్ వ్యాలిడేషన్ ఇంకా వేరే వ్యాలిడేషన్ ఏం అక్కర్లేదు ఆ బ్రహ్మశబ్ద సంయోగం వల్ల మనం పుచ్చ లోని బ్రహ్మయే అసలు సిసలు బ్రహ్మ అని నిర్ధారణ చేస్తారు దీంట్లో ఇంకో చక్కటి స్వారస్యం ఉంది పక్షి ఎగురుతోందనుకోండి పక్షి ఎగురుతో ఉంటే అది ఒక యాత్ర ఆ యాత్రని ముందుకు సాగిట్లా చేసి ఇది అది ప్రతిష్ట అలాగే మనం బతుకుని ఇల్చుకున్నాము అంటే ఇది ఒక జీవన యాత్రలో మనలకి మనలకి ప్రతిష్టనిచ్చేటువంటిది డబ్బు కాదు లేకపోతే ప ఆ పదవి లేక అధికారము ఇవేమీ కాదు లేకపోతే లోకంలో ఉండే ఎకనామిక్స్ ఈ భోగాలు భాగాలు ఇవేమీ కాదు వీటి వల్ల మనం ముందుకు సాగట్లేదు మనకు తెలియకుండా మనలో ఉండి మన జీవితాన్ని నడిపిస్తున్న ఒక హయ్యర్ పవర్ ఉంది అది మన ఈ యాత్రను నడిపిస్తుంది అది గుర్తించాలి ఆ స్వారస్యాన్ని చాలా అందంగా పైకి తీసుకొస్తున్నారు ఆయన కనుక మాట చెప్పుండకపోతే ప్రతి వాడు పాడిన పాడే పాట రాని అందరూ జూడు బసం ఉన్నలాగే తలకాయలు ఊపి ఆనందమయమే బ్రహ్మ అని చెక్రీ చేసి కూర్చునేవారు ఆనందమయం బ్రహ్మ అంటే ఏమిటి సో ఇలా ఇలా ఆ డ్యాన్సులు చేయటం ఇదంతా బ్రహ్మ కింద తేలుతున్నారు నిజంగా మోద ప్రమోద ప్రియం ఇవన్నీ బ్రహ్మలై కూర్చుంటాయి ఈ వికారములన్నీ కూడా బ్రహ్మలై కూర్చుంటాయి అసలు బ్రహ్మ మూలబడిపోతుంది కాదండి వృత్తికారులు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అలాగ కుదరదు ఎవళ్ళు ఏమి చెప్పుకున్నా సరే ఇస్ ఇస్ ఇది శంకరుడు తప్ప ఇంకెవరూ చెప్పలేరు ఇక్కడ గుణేత్వ న్యాయ కల్పన అని ఒక న్యాయము అని కూడా విచారణలోకి వస్తోంది సో అవసరమైతే ఆ మార్పులు చేర్పులు చేయటానికి వెనకాడవద్దు అల్టిమేట్గా ఎవరు చెప్పారనే కాదు పాయింట్ నువ్వు అనుభవాన్ని సత్యాన్ని నీవు పరిశీలించి నిగ్గు తేల్చి నీవు అనుభవానికి తెచ్చుకున్నదే సత్యం అవుతుంది కానీ ఎదరవాళ్ళు చెప్పారు కాబట్టి సత్యమే కాదు అనే ఒక రెవల్యూషనరీ మార్గాన్ని ఆయన అనుసరిస్తూ చెప్తున్నారు నా ఆనందమయ వాక్యే బ్రహ్మశబ్ద సంయోగాభావాత్ ఇది ఆనందమయ వాక్యంలో బ్రహ్మశబ్దమే లేదు దానికి నువ్వేదో హేతువులను బట్టి బ్రహ్మని నువ్వు దాన్ని ఆ విధంగా నిరూపించాలా స్వీకరించాలి తప్ప స్వయంగా తనంత తానుగా బ్రహ్మశబ్ద సంయోగం దానికి లేదు అదే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేప్పటికీ మీకు చక్కగా అన్ని విధాలా కుదిరిపోతుంది అయితే వన్ ఆర్ టూ అబ్జెక్షన్స్ ఉంటాయి మరి అవయవం అయింది కదా తోక కదా అని ఇలాంటి అబ్జెక్షన్స్ ఏవో ఉంటాయి వాటినన్నింటినీ ఆయన సెటిల్ చేస్తారు సెటిల్ ముందు సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిపాదించి వీటిని లూజ్ ఎండ్స్ అంటారు మీకు రెండు ఎండ్స్ ఆల్రెడీ నేను పాయింట్అవుట్ చేస్తున్నాను ఏ మీరు అవయవం అని చెప్పారు కదా మరి అవయవాన్ని కొట్టుకుని బ్రహ్మలో పుచ్చబెట్టే దాన్ని ఎలాగా అదొక ఆ లూజ్ అండ్ అది అలాగే పుచ్చత్వం అనేది ఉంది కదా అదొక లూజ్ అండ్ అది ప్రతిష్ట అంటే నావిగేషన్ నావిగేట్ చేసి ఇది బ్రహ్మ అవుతుంది అది అది లూజెండ్గా అనిపించట్లేదు నాకు ఒకవేళ దాన్ని కూడా లూజెండ్గా స్వీట్ ఈ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి సెట్ అయిడ్ అండ్ వండర్ఫుల్ పిక్చర్ వీలై మంచి ఇది అవుట్లైన్ వస్తుంది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట अति ब्रह्म युक्ष प्रतिष्ठा इदुच्यदप्य श्लोको असन्वती असद्रेद चेत अस्ति ब्रह्मेती चेद्वेद సంతమేనంతతో విదురి త అంటే తస్మిన్ అంటే ఆ సప్తమ విభక్తి పరిచయం లోపిస్తుంది తదు అన్నది ప్రాతిపదిక తది తద్ అన్నీ లోపిస్తుంది నీ వస్తే తస్మిన్ అవుతుంది అన్నీ లోపించేస్తే తద్ని తస్మిన్ అని అర్థం సో తస్మిన్ అంటే దాని విషయంలో ఎ్లోక అది ఈ మంత్రము కూడా కలదు అని ఉంది దాని విషయంలో ఈ మంత్రము కూడా కలదు ఇప్పుడు ఆ దాని అంటే అది ఏమిటది అంటే ఆనందమయం అంటాడు అంటే ఇప్పుడు ఈ చెప్పబోయే మంత్రము ఇది ఆనందమయాన్ని సమర్థిస్తున్నట్టుందా లేకపోతే పుచ్చ బ్రహ్మలో ఉండే బ్రహ్మని సమర్థిస్తున్నట్టుందా పక్కనే ఉంది మంత్రం బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకోవతి అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత అంటే ఈ బ్రహ్మని వెళ్ళి ఈ మంత్రం ఈ మంత్రమే శ్లోక అంటే మంత్రం ఈ మంత్రము దేన్ని స్థుతిస్తోంది అంటే ఆనందమయాన్ని ఆనందమయాన్ని స్థుతిస్తోంది అదే బ్రహ్మని స్థుతిస్తోంది సో ఈ మంత్రంలో రెండు చెప్పారు అన్వయము నిషేధము ఇతర సో అన్వయనిషేధ ప్రక్రియ చాలాసార్లు మనం అనుకున్నాం ఏదైనా ఒక తత్వాన్ని ఒక పాయింట్ని చెప్పాలి అంటే టు మేక్ ఏ పాయింట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా చెప్తారు ఇప్పుడు గీతలో రాబోతోందో శ్లోకం అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి సో ఈ యోగము మనం పొందవచ్చు ఎవరి దగ్గర సంయమము లేదో వాడి యోగాన్ని పొందలేడని నా అభిప్రాయము అని ఆ శ్లోకం ఉంది ఒకే శ్లోకంలో పైభాగము పాజిటివ్ అన్వయము చిన్న భాగము నిషేధము అది ప్రక్రియ అలా అలాగే టీచ్ చేస్తారు సంయమముంటే నీకు యోగం లభిస్తుంది సంయమం లేకపోతే లభించదు చెప్పిన విషయం ఒక్కటే ఏమిటి విషయము సంయమము యోగమునకు ఉపాయము అని ఉపాయాలు మూడు ఉపాయాలు చెప్తున్నారు అభ్యాసమో వైరాగ్యము సంయమము ఆ ఉపాయం చెప్పే పద్ధతి ఏమిటంటే ఇదిగో ఈ ఉపాయం పట్టుకున్నావా నీకు దొరికేస్తుంది ఇది ఇది నువ్వు పట్టుకోకపోతే నీకు దొరకదు అని అలాగ అన్వయము నిషేధము అలాంటి మంత్రమే అన్వయము నిషేధము రెండూ కలిపి చెప్పేవాడికి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది పాయింట్ ఈజ్ మేడ్ వెరీ వ్యాల్ దీంట్లో మళ్ళీ ముందు ఏది వెనకేది ముందు అన్వయం తర్వాత నిషేధం చెప్పొచ్చు ముందు నిషేధం తర్వాత అన్వయం చెప్పొచ్చు అలా ఇది ఉంటుంది అది ఉంటుంది గీతలో పరిపాటేమంటే ముందు నిషేధము తర్వాత అన్వయం చెప్పడం గీత యొక్క పరిపాటి ఆ పరిపాటే ఇక్కడ కూడా మనకు కనపడుతుంది బ్రహ్మ లేదు అని ఎవడైతే అంటాడో వాడే తానే లేకుండా పోతాడు అసన్యమ సభవతి దోషం బ్రహ్మ లేడు అని స్వీకరించడంలో ఉన్న దోష అని చెప్పారు దోషము తానే లేనివాడుగా అయిపోతాడు ఏ బ్రహ్మ గలదు అని అస్థి అస్థి అని స్వీకరించాలి స్తి అని స్వీకరించడం అస్థి నాస్తి ఆస్తిక్యము నాస్తిక్యము ఇప్పుడు రాత్రి నిద్రపోయారు నిద్రలో ఏమీ లేదు ఓకే కానీ నిద్రలో ఏమీ లేదు అని తెలిసిందా లేదా కాబట్టి నిద్రలో ఏమీ లేదు అనే ఆ లేకపోవడానికి సాక్షి ఉందని స్వీకరించాలి ఎందుకంటే నథింగ్ నెస్ మొన్నాడు నథింగ్ నెస్ తన యొక్క గొప్పతనాన్ని చెప్తోందా ఇదిగో నిద్రలో ఏమీ లేదు అని ఆ నథింగ్ నెస్ చేస్తుందా లేకపోతే ఆ ని అనుభవానికి తెచ్చుకున్న సాక్షి సాక్షి వచ్చి అక్సెప్ట్ చేస్తున్నా నథింగ్ ని నథింగ్ కెనాట్ అక్సెప్ట్ ఇట్ ఇట్ ఈస్ ది విక్నెస్ ఆఫ్ నథింగ్ నెస్ దెల్ఫ్ కాబట్టి ఎప్పుడు కూడా అస్తి నాస్తి ఇప్పుడు ధ్యానం చేసిన సమయంలో కూడా ఇప్పుడు ఏమీ ధ్యానం చేసేప్పుడు ఆల్ థాట్స్ నేను మొన్న ఒకసారి చెప్పాను ఏడు రకాల వృత్తులు మనస్సులో లేకుండా చేసుకోండి శబ్దస్పర్శ రూపరస గంధ సుఖదుఖ ఈ ఏడూ లేకుండా చేయండి ఏడూ ఉండు ఏడు డ్రాప్ చేసేయండి ఒక డ్రాప్ చేసి కూర్చున్నారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూర్చుని బయటకు వచ్చారు ఇప్పుడు మీ మనస్సులో ఏముందండి నేను అడుగుతాను అప్పుడు ఏం చెప్తారు మీరు సమాధానం ఏమీ లేదు అని చెప్తారు ఇంకేముండదు ఫైవ్ ప్లస్ టూ ఎప్పుడైతే డ్రాప్ చేశారో ఇంకేమి ఉండదు ఏమీ లేదు అని సమాధానం చెప్పిన తర్వాత దాన్ని నేను ఏమని అడుగుతానంటే ఏమీ లేదు అనే జ్ఞానం ఉందంటావా లేదంటావా కాబట్టి ఇప్పుడు అస్థి అంటావా నాస్తి అంటావా అస్థేనా నాస్తి సూపర్ఫిషియల్గా చూస్తే నాస్తి అని కానీ ఇంకొక కొంచెం చేస్తే అస్థిలోకి వస్తాయి ఈ నాస్తియే దారిద్ర్యం అస్థియే సంపద ఆ నాస్తియే జ్యేష్ట ఏమీ లేదు అని మొట్టమొదట వచ్చింది కదా అది జ్యేష్ఠ ఆ అస్థియే లక్ష్మి తర్వాత వస్తుంది ఫ్రాడ్ చేస్తే వస్తుంది అది లక్ష్మి ఇది అస్థి నాస్తి విభాగం ఆస్తిక్యం నాస్తిక్యం అంటే ఇది ఏం చెప్తున్నా నాస్తికులు అనేవాళ్ళు కూడా నేను చాలా మంది నాస్తికులను ఒక ఆయన నా నేను గుడివాడలో వెళ్ళి పాఠాలు చెప్పినప్పుడు వచ్చి పడారు నాస్తిక సంఘంలో మెంబరు చాలా గట్టివాడా బాగా చదువుకున్నవాడు వేదాంతం అది కూడా నాస్తిక దృష్టితోటి అధ్యయనం చేసినవాడు శంకరుల్ని బాగా అధ్యయనం చేసిన వాడు నాస్తికులు గట్టిగా చదువుకుంటారు నాస్తిక సంఘం ఎక్కువ తీసుకున్నారు విజయవాడలో వాళ్ళు నన్నోసారి పిలిచాడు కూడాను వాళ్ళ వాళ్ళు నా దగ్గరకు వచ్చేవారు ఆయన ఆఖరికి అల్టిమేట్గా పాద పూజ చేశాడు నాకు నేను పాద పూజలు ఒప్పుకోను కానీ ఆయన దగ్గర మాత్రం ఒప్పు పూజ చేయించుకుని ఆయన పాదాలను పూజ పాదాలు కడిగి అక్షతలు వేసి పుష్పాలు వేసి నాకు దక్షిణాది ఇచ్చి భోజనం పెట్టాడు నేను అన్ని తీసుకుని ఆశీర్వదనం చేసి ఎందుకంటే కొండ మంచి సంస్కారం ఉంది సో ఆయన వచ్చినప్పుడు ఆయన అబ్జెక్షన్ దేనికంటే ఎవడో ఒక ఆయన అక్కడ కూర్చుని ఆయన ఈ ఆ చుట్టుముట్టు సీతానగరం ఇలాంటి చోట్ల ప్రసంగాలు విని నాస్తి అయ్యాడు దానికి అబ్జెక్షన్ ఆయన వేదాంతులు చెప్పే బ్రహ్మాత్మక అబ్జెక్షన్ ఏముంటుంది అది మంత్రం కాబట్టి ఈ మంత్రం కనుక అర్థం చేసుకుంటే నాస్తికుడు అనేవాడు ఉండడు ఇంకా కమిటెడ్ శూన్యవాది తప్ప ఇంకా నాస్తికుడు మామూలు ఈ ఈ చిల్లర నాస్తికులందరూ ఆస్తికుల కింద లెక్క వాళ్ళు పాపం వాళ్ళ సమస్య ఏమిటంటే అదిగో దేవుడు ఉన్నాడు ఆయనకేమో కళ్యాణం చేద్దాము లేకపోతే ఏదో చేద్దాము ఇది చేద్దాము అది చేద్దాము ఊరేగిద్దాం వీటికి పాపం వాళ్ళు దే కెనాట్ రిలేట్టు ఆల్ దేస్ దట్ ఈస్ దేర్ ప్రాబ్లం అంతేకాని తత్వానికి వాళ్ళు విరుద్ధం కాదు వాళ్ళెవరూ విరుద్ధం కాదు అంచేతనే మనం కూడా వీళ్ళ నాస్తికుడు వీళ్ళు వాడేదో రావణాసురుడు లాగా మనం కూడా శుభ దృష్టి కలిగి ఉండాలి సమ్ క్యాచ్ దేర్ ఆ క్యాచ్ ఆ మైండ్లో ఉంటుంది దాన్ని జాగ్రత్తగా సెటర్ అయితే వాడు దారిలోకి వచ్చేస్తాయి అదేమి సమస్య కాదు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బ్రహ్మనాస్తి బ్రహ్మనాస్తికులు అంటారు వీళ్ళకి బ్రహ్మనాస్తి అనేవాళ్ళు బ్రహ్మనాస్తికులు మీమాంసకులు బ్రహ్మనాస్తికులు సాంఖ్యులు బ్రహ్మనాస్తికులు వీళ్ళందరూ కూడా కాబట్టి బ్రహ్మనాస్తి అనేవిడైతే అంటాడో వాడు తన యొక్క వాడు నిరాకరిస్తున్నాడు అది దోషం ఎందుకు దోషం తన ఉనికిని నిరాకరించడం ఎందుకు దోషం అంటే తన ఉనికిని నిరాకరించడం కుదరదు ఏదైనా కుదురుతుంది కాదా అది కుదరదు ఇది నా నోట్లో నాలుగు లేదు అని చెప్పినట్టు నా నోట్లో నాలుగు లేదు అని చెప్పాడు అంటే వాడి నోట్లో నాలుగు ఉంది అర్థం నేను నిద్రపోతున్నాను అని అంటాడు అంటే వాడు నిద్రపోవడం లేదు అని అర్థం నేను లేను అని వాడు చెప్తే వాడు ఉన్నాడని అర్థం లేదా అంతదాకా వెళ్ళక్కర్లా నేను ఉన్నానా లేదా అని సందేహం వస్తుంది వాడికి అహమస్మి వా నవా అని సందేహం వస్తుంది వచ్చినప్పుడు కూడా వాడు ఉన్నాడు అహం నాస్మి అన్నప్పుడు కూడా వాడు ఉన్నాడు నా నాహమస్మితి కశ్చిత్ ప్రతీయా అని భాష్యకారుల వాక్యం అవుతుంది కాబట్టి తన యొక్క ఉనికిని కాదంటాడో ఆ దోషాన్ని వాడు పొందుతాడు అంటే బ్రహ్మను కాదనేవాడు తన ఉనికి లేదు అనే ఒక పిట్యూలియర్ నిర్ణయాన్ని చేరుకున్నవాడు అవుతాడు అస్థిబ్రహ్మేతి చేదసంతమేనం తతో విదు మహాత్ములు ఆ ఆ నిర్ణయాన్ని బట్టి తతమాత్ విదు వాళ్ళు దే దే వాళ్ళు అంగీకరిస్తారు ఏమని ఈయన ఉన్నవాడు అస్థి అస్థిబ్రహ్మ ఆ అస్థిబ్రహ్మ అని ఆగిపోవాలి అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇంకా అవన్నీ వద్దు అస్థి అస్థిత్యేగోపలబ్ధవ్య తత్వభావ ప్రసీదతి పఠోపనిషత్తు అస్థి ఎందుకంటే అతను అడిగాడు అస్థిత్యేకే నాయమస్థితి చేయితే దానికి సమాధానంగా యమధర్మరాజు ఏం చెప్పాడు అస్థి అని చెప్పాడు ఇప్పుడు ఈ గుణదోషాలని చెప్పారు బ్రహ్మ నాస్తిలో ఉండే దోషము బ్రహ్మ అస్తిత్వంలో ఉండే గుణము చెప్పారు ఈ గుణదోషాలని చెప్తూ స్ఫుతించిన మంత్రం అది మంత్రం శ్లోక ఈ మంత్రాన్ని దేనికి ప్రకృతం దేనికి అటాచ్మెంట్ ఇస్తాం దీనికి ప్రకృతానికి అటాచ్ చేయాలి ఇప్పుడు ఆ ప్రకృతం ఏది అంటే ఆనందమయం అంటావా లేకపోతే పుచ్చబ్రహ్మ అంటావా అంటే మళ్ళీ క్లాస్ లో కంట పూర్ణమిషా శాంతి శాంతి హరి ఓంశ్రీకృష్ణార్పణమే ఇవాళ ఒక పావు గంట క్లాస్ ముందు ఫినిష్ చేశాను